అసలేం జరిగిందంటే ఆరో అధ్యాయం పదవి పేడ కరెన్సీ బండ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు హడావిడిగా ఢిల్లీ బయలుదేరారు నేను విమానాశ్రయం దాకా వెంట పరిగెత్తాను పంతొమ్మిది అక్టోబర్ చివరిలో ఏలూరులో ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధుల సభ నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో ఆరంభమైన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం పంతొమ్మిది వచ్చేసరికి పతాక స్థాయికి చేరుకుంది అలాంటి ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో అంతకుముందు ఎన్నడూ జరిగి ఉండలేదు విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు ఎన్జిఓలు నిరవధిక సమ్మె ప్రారంభించారు న్యాయవాదులు కోర్టుల్ని బహిష్కరించారు రైతు సంఘాల పేరుతో భూస్వాములంతా ఎక్కడికక్కడ ధర్నాలు సభలు చేస్తున్నారు జై ఆంధ్ర పేరుతో ఇంకేదో పేరుతో రకరకాల యువసేనలో ఆవిర్భవించి రాస్తారోకులకు దిగాయి రైళ్లు బస్సులు ఆగిపోయాయి రవాణా స్తంభించింది ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే నడిచి వెళ్ళాలి లేదా ఎడ్లబండి మీద వెళ్ళాలి లారీలు చెదురుమదురుగా నడిచినా దారిలో జయ ఆంధ్ర కార్యకర్తలకు విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఉండుండి ఒక్కసారిగా ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే స్టేషన్ల మీద పోస్టాఫీసుల మీద టెలిగ్రాఫ్ ఆఫీసుల మీద దాడి చేసి విధ్వంసం సృష్టిస్తున్నారు పోలీసు కాల్పులు మరణాలు గాయాలు అరెస్టులు కర్ఫ్యూ ప్రతి కోస్తా జిల్లాని వణికిస్తున్నాయి మలబార్ నుంచి ప్రత్యేక పోలీసు దళాలు దిగాయి కోస్తా జిల్లాలన్నీ నిప్పుల కొలిమిలా ఉన్నాయి అప్పటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే మంత్రి మజ్జి తులసీదాస్ తాను శ్రీకాకుళం జిల్లా వెళ్లడానికి హైదరాబాద్ నుంచి రైల్లో నాగపూర్ రాయపూర్ మీదుగా వెళ్లాల్సింది ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరారు అధిష్టానవర్గం పిలిపించారు వెళుతూ వెళ్తూ అందులోంచి మూడు తీసి మండలి కృష్ణారావుకు అని నాకు చెప్పి విమానం ఎక్కేశారు నేను తెల్లమొహం వేశాను ఎందులోంచి ఇవ్వాలి ఏమిటివ్వాలి ఆలోచిస్తే అప్పుడు స్ఫురించింది ఇంట్లోంచి బయలుదేరే ముందు ఆయన నాకు పెద్ద ప్యాకెట్ ఇచ్చారు నేను విమానాశ్రయానికి బయలుదేరే హడావుడిలో ఆ ప్యాకెట్ని నా రూమ్లో టేబుల్ మీద పెట్టుకొచ్చేసాను ఆ ప్యాకెట్ ఇస్తున్నప్పుడు ఆయన నాకు చెప్పారు ఇది నీ దగ్గరే ఉంచు ఏం చేయాలో తర్వాత చెప్తాను పుస్తకాలు ఇచ్చారేమో అనుకున్నాను ఆయనకు విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉంది అది జీవితంలో చివరి క్షణాల వరకు కూడా సాగింది విమానం బయలుదేరగానే హడావుడిగా బంగ్లాకు వెళ్ళి తాళం వేయని నా రూమ్లో చూస్తే ఆ ప్యాకెట్ అక్కడే ఉంది ప్పి చూశాను అందులో కరెన్సీ కట్టలు ఒక్కసారిగా నాకు చెమటలు పట్టేసాయి అయినా కంగార కంగారగా తలుపులు వేసేసి ఆ కరెన్సీ ఎంత ఉందా అని చూసేశాను పది లక్షలుంది మై గాడ్ నాకు కాళ్ళల్లోంచి ఉణుకు పుట్టుకొచ్చింది నెల నెల నేను చూసే జీతం తాలు కరెన్సీ ఎనిమిది రూపాయలకి మించని రోజుల్లో నేను కారు కొనుక్కోవడానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు మా మామగారిచ్చిన మూడు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అప్పటి వరకు నేను నా కళ్ళతో ఒక్కసారిగా చూసిన అతిపెద్ద మొత్తం ఈ పది లక్షలు నన్ను భయభ్రాంతుణ్ణి చేశాయి ఏం చేయాలి ఏం చెయ్యాలి ఎవరిది డబ్బు పార్టీదా పార్టీది అయితే నాకెందుకు ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళకే ఇవ్వచ్చు కదా నేను ఐఏఎస్ ఆఫీసర్ని ఇలాంటి కరెన్సీ కట్టలు మోసే పని నాకెందుకు అప్పగించారు ఇలాంటివి నేను చేయకూడదని ఆయనకు తెలియదా ఒకవేళ ఢిల్లీ వెళ్తూ వెళుతూ హడావిల్లో ఎవరు లేరని నాకు ఇచ్చారా ఎవరు లేకపోవటం ఏంటి ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారే మంత్రులు ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు కదా అయినా నాకే ఎందుకు ఇచ్చారు ఇప్పుడు పది లక్షల రూపాయల కరెన్సీ కట్టల్ని ముఖ్యమంత్రి గారు తిరిగి వచ్చేదాకా ఎలా కాపలాగాయని ఎక్కడ దాచిపెట్టాలి భయం భయంగానే ఆ కట్టల్ని ఆ రూమ్ బీరువాలో పెట్టి తాళం వేస్తుంటే విద్యాశాఖ మంత్రి మండల కృష్ణారావు గారు వచ్చారు ప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారు నన్ను అర్జెంటుగా విజయవాడ వెళ్లి సమక్య ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా కొన్ని సభలు జరిగేలా చూడమని టెలిఫోన్ చేశారు బెజవాడ వెళ్లే ముందు మిమ్మల్ని కలుసుకోమన్నారు నాకు అర్థమైంది ఆ డబ్బు ఎందుకోసం తీసుకురాబడిందో మారు మాట్లాడకుండా ఆ పదిలోంచి మూడు లక్షల రూపాయలు వీసి కృష్ణారావు గారికి ఇచ్చాను మిగతా ఏడు లక్షలు అదే బీరువాలో పెట్టి తాళం వేసాను వేసాను గాని ఒక పెద్ద బండరాయిని నెత్తిన పెట్టుకుని మోస్తున్నట్టుగా ఉంది దీన్ని ఎలా వదిలించుకోవాలో తెలియటం లేదు ఆయనకి టెలిఫోన్ చేసి చెప్దామా అంటే ఆయన విమానాల్లో ఉంటారు ఢిల్లీలో దిగాకైనా ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం గొడవలో ఎంత బిజీగా ఉంటారో ఇక ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయాను ఆ రాత్రంతా ఆనంది నిలయంలోనే ఆఫీస్ గదిలోనే ఉండిపోయి మర్నాడు సీఎం గారు వచ్చాక ఆ కట్టలు అప్పగించేయాలని నిర్ణయించుకున్నాను రెండు గంటల తర్వాత ఢిల్లీ నుంచి సీఎం గారు టెలిఫోన్ చేశారు కానీ అంతవరకు నా మనసులో అలజడి ఆందోళన బెంగా ఎందుకు వచ్చానరా బాబు ఈ సీఎం ఆఫీస్కి అనుకుంటూ నిస్త్రాణగా సోఫాలో కొలబడ్డాను ఇక్కడికి వచ్చి నేను చేసిన మంచి పని ఒక్కటన్నా ఉందా అని నెవరు వేసుకున్నాను ఒక్కటి గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రి గారి తత్వం విచిత్రమైన పనితీరే గుర్తుకొస్తున్నాయి నేను సీఎం ఆఫీసులో చేరే నాటికి రాజకీయ వర్గాల్లో కాసు బ్రహ్మానందరెడ్డి గారిని మునసతోనూ పివీ గారిని కరణంతోనూ పోల్చేవారు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రణాళికలు తయారు చేయడం తులనాత్మకంగా విషయ పరిశీలన చేసి నిర్ణయం తీసుకునే వారికి సలహాలు ఇవ్వటం పార్టీ ఆదర్శాలకు అనుగుణంగా పథకాలు తయారు చేయడం మేనిఫెస్టోలు రాయడం వంటి మేధస్సుతో నిండిన కసరత్తు చేయడం పీవీ గారి ప్రత్యేకత నిర్ణయాలు త్వరగా తీసుకోలేరని చాలా జాప్యం చేస్తారని ఆయనపై విమర్శ ప్రభు విధాన వ్యవహారాల్లోనూ ఆయన నమ్మిన సిద్ధాంత విషయాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలు ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను చేశారు కానీ ప్రస్తుత రాజకీయాల్లో విధాన నిర్ణయాల ప్రతిభ ఎవరికి కావాలి అందరి దృష్టి వ్యక్తిగత ప్రతిష్టపించుకోవడం మీదనే ఎవరికి ఏం పదవి ఇచ్చారు ఏ అధికారులను ఎక్కడ పోస్ట్ చేశారు కావలసిన వాళ్ళకు ఏం చేశారు వాటి మీదే ఝయాస కానీ పీవీ గారికి అందులో నమ్మకము లేదు ఆసక్తి లేదు అవసరం ఉందని అనుకుని లేదు అందుకే ఇటువంటి విషయాల్లో చాలా జాప్యం కూడా చేసి అలవాటు చేసుకుని అందరూ అపార్థం కూడా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు చిన్ననాటి నిజాం పాలనలోని అనుభవం వలనో లేక తర్వాత రాష్ట్రంలో ఆయన విమర్శనాత్మక పరిశీలన వలనో ఆయన అప్పుడప్పుడు అంటూ ఉండేవారు మన రాష్ట్రంలో రాజకీయాల్లో రెడ్లని పరిపాలనలో కాయస్థుల్ని దూరంగా ఉంచకూడదు చివరి అది ఆయన ఆచరించినట్లు అనిపిస్తుంది ఆయనతో సన్నిహితంగా ఉన్నవారితో ఎంత చిన్నవాడైనా నమ్మితే మనసు చెప్పి చాలా మంది ఆయన తన మనసులో మాట బయటకు చెప్పడు అప్రచాణక్యుడు అని అంటే ఉంటాం నిజమే ఎవరితో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడే స్వభావం మాట్లాడే కంటే ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే స్వభావం తన ముందు పెట్టిన ఏ కాగితాన్నైనా క్షుణ్ణంగా శ్రద్ధతో చదివే అలవాటు ఉన్న మనిషి కొత్త ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం చేపడుతున్నప్పుడు తన అభిప్రాయం బయటకు చెప్పకుండా అందరు చెప్పేది వినే స్వభావం తన మనసు బయట పెడితే వారి ఉద్దేశాలు చెప్పకుండా తన ఉద్దేశాన్ని సమర్థిస్తారు అప్పటిక చర్చ చేయడమే అనవసరమని ఆయన భావన నిర్ణయానికి ముందు అందరు చెప్పింది విని తనకు మంచిదనిపించిన విధంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చాలా ప్రజ్ఞావంతుడు అవటం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అన్ని కోణాల నుంచి ఆలోచించడం అలవాటైంది ఒక్కోసారి నిర్ణయాలు ఆలస్యం కావడానికి అదొక కారణం పెద్ద పెద్ద విధాన నిర్ణయాలే కాకుండా చిన్న విషయాలకు కూడా అలవాటు ఆలోచించడం మొదలు తప్పకుండా నిర్ణయాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది దీంతో కొంతమంది అధికారులు బాగా ఇబ్బంది పడేవారు ఫైల్డ్ అన్ని క్షుణ్ణంగా చదవడం ఆయనకు అలవాటు ముఖ్యమంత్రికి చాలా ఫైళ్ళు వస్తుంటాయి అందులో ఎనభై తొంభై శాతం రొటీన్గా సంతకాలు పెట్టేవి విషయం తెలియజేయడానికి వచ్చేవి అదివరకే నిర్ణయం తీసుకోబడి తదనంతర ఆమోదానికి వచ్చేవి చాలా వరకు ఆయన రాత్రిపూటే ఫైళ్ళు చూసి పంపించేవారు కొన్ని ముఖ్యమైన ఫైళ్లు బయటకు వచ్చేవి కావు కొన్నిటిలో ఆయన నిర్ణయం తీసుకున్న ప్రతిపాదనతో ఏకీభవించిన ఫైళ్ళు పంపించేవారు కాదు ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు అడిగితే చూద్దాంలే అనేవారు మంత్రులు అధికారులు మాత్రం ఇదేమిటయ్యా ముఖ్యమైన ఫైల్ ఇంకా రాలేదా త్వరగా క్లియర్ చేయించి పంపించు అనేవారు కొండపల్లి వాసుదేవరావు గారిని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్గా ఉండేవారు సీఎం గారితో వ్యక్తిగత పరిచయం కూడా ఉంది మంచి ఆఫీసర్ ఆయనది ఒక ముఖ్యమైన ఫైలు రెండు సార్లు వచ్చి స్పీక్ ఫైల్ గా మారింది ఆయన ఆ ఫైల్ తీసుకుని సీఎం గారితో చర్చించడానికి వచ్చారు సీఎం గారితో మాట్లాడడానికి ముందు నన్ను కలిసి ఒక సహాయం చేయమన్నారు ఈ ఫైలు ఈవేళ క్లియర్ కావాలి నువ్వు నేను చెప్పినట్లు చేస్తే ఈ ఫైల్ క్లియర్ అవుతుంది అన్నారు సరేనన్నాను ఆయన చెప్పుకొచ్చారు నేను సీఎం గారితో విషయం చర్చిస్తున్నప్పుడు నువ్వు పక్కనే ఉండు నేను ఆయనకు విషయం వివరిస్తాను ఆయన ఒకటి రెండు ప్రశ్నలు వేస్తారు నేను సమాధానం ఇస్తాను మంచిది అని ఆయన ఫైల్ క్లియర్ చేయడానికి ఒప్పుకొని సంతకం చేయడానికి కలం తీసి సంతకం చేయబోయి మళ్ళీ కలము ఫైలు మూసేసి నేను పంపిస్తా లే వెళ్ళు అంటారు అప్పుడు నువ్వు చొరవ తీసుకుని అన్ని విషయాలు చర్చించాం కదండి ఇదేదో ఇప్పటికే ఆలస్యం అయినట్టుంది కొత్త అంశాలు చర్చించేవి లేకపోతే క్లియర్ చేస్తే మంచిదేమో అను ఆయన వెంటనే కలం తీసి సంతకం చేసేస్తారు అంతే అన్నారు అలాగే నేను ఆయనతో కూడా లోపకి వెళ్ళాను సీఎం గారు ప్రక్కనే ఉండి గమనిస్తున్నాను వాసుదేవరావు గారు చెప్పినట్లే ముఖ్యమంత్రి గారు శ్రద్ధగా విన్నారు రెండు ప్రశ్నలు వేసి సమాధానంతో సంతృప్తి చెంది సంతకం పెట్టడాన్ని నిర్ణయించుకుని కల మూత తీసి సంతకం చేయబోయి మళ్ళీ కలం మూసేసి నేను పంపిస్తా మీరు వెళ్ళండి అన్నారు వాసుదేవరావు గారు నా వైపు చూశారు నేను ముందే అనుకున్నట్లుగా క్లియర్ చేసేస్తే మంచిదేమో సార్ అన్న సలహా ఇచ్చాను అంతే వెంటనే సీఎం గారు కలం తీసి ఫైలు మీద సంతకం చేసేసారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది రాగానే వాసుదేవరావు గారు నాకు ముఖ్యమంత్రి గారి మనస్తత్వం గురించి వివరించారు వారు నాకు ముప్పై సంవత్సరాలుగా తెలుసు ఆయన ప్రజ్ఞే ఆయనకు రక్ష అదే కొన్నిసార్లు ఆయనకు శత్రువు ఏదైనా పరిశీలించాల్సింది మర్చిపోయానా అన్న సందేహంతో నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకోసారి చూడాలనుకుంటారు ఆయనకు నమ్మకం ఉన్నవారు దాన్ని సమర్థిస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటారు నువ్వు ముఖ్యమైన విషయాల్లో ప్రయత్నించి చూడు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన సహాయం చేసిన అవుతావు ఆయన కార్యదర్శిగా బాధ్యత కూడా అదే కానీ అది ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు ముఖ్యమైన విషయాల్లో అందులోనూ నీకు విషయం పూర్తిగా అవగాహన ఉండి నిర్ణయం తప్పకుండా తీసుకోవాల్సి వస్తేనే ఉపయోగించు నువ్వు ఒక్కడే ఫైల్ తీసుకెళ్లి ఈ పద్ధతి వాడితే పని కాకపోవచ్చు ఆలోచించి ఆయనకు మంచి పేరు వచ్చేటట్లు చూడు రాజకీయాల్లో ఇంకా ఎంతో ఎదిగే అవకాశం కలవాడు మనందరం ఎవరికి చేత సేవ వారు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు పై సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఒకనాడు మంత్రి జలగం వెంగళరావు గారు ఒక చాలా ముఖ్యమైన ఫైల్ గురించి అడవుల్లో వెదురుపై రాయల్టీ అనుకుంటాను ప్రస్తావన చేశారు చాలా రోజుల నుంచి ఈ విషయం నిర్ణయం తీసుకోలేదని రాష్ట్రానికి చాలా ఆర్థిక నష్టం కలుగుతుందని దీనిని ఆసరాగా తీసుకునే కింద అధికారులు అనధికారంగా చాలా దొంగ రవణకు సానుకూలం చేస్తున్నారని తాను ముఖ్యమంత్రితో మూడు నాలుగు సార్లు అప్పటికే మాట్లాడానని ఆయన ఈ విషయంలో తనతో ఏకీభవిస్తున్నారని నిర్ణయం కూడా ఆయన తీసుకున్నారని కానీ సంతకం అయి కూడా ఫైల్ వాపసు రావడం లేదని చెప్పారు నువ్వు మామూలు అంతరంగిక కార్యదర్శి కాదు ఒక ఐఏఎస్ అధికారికి ఆయన కార్యదర్శిగా ఆయనకు సలహానిచ్చి ప్రయత్నించు నేనైతే చేయించలేకపోయాను అన్నారు అప్పుడు వాసుదేవరావు గారి సలహా జ్ఞాపకొచ్చి నా ప్రయత్నాన్ని నేను చేస్తా సార్ అన్నాను ఆ ఫైల్ ముఖ్యమంత్రి ఆఫీసులోనే ఉంది పూర్తిగా చదివి సంబంధిత కార్యదర్శులతో అధికారులతో చర్చించాను అందరూ ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే బాగా ఆలస్యం అయిందని చెప్పారు మళ్లీ ఫైల్ వెంగళరావు గారికి ఇచ్చి ఆయనను సీఎం గారి దగ్గర ఆ విషయంలో ఫైల్ మీద మాట్లాడడానికి పిలిపించాను చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్రపోజల్స్ కు ఒప్పుకున్నారు అంతా అయ్యాక ఫైల్ తర్వాత పంపిస్తాండి అన్నారు అప్పుడు నేను అందుకున్నాను నిర్ణయం తీసుకున్నాం కదా సార్ ఇప్పుడే పంపితే సరిపోతుందేమో ఇప్పటికే ఆలస్యమైంది అంటున్నారు కూడా అంటూ సలహా ఇచ్చాను సీఎం గారు సంకోచించకుండా ఫైల్ మీద సంతకం చేసి ఇచ్చేశారు కొన్ని ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు కొన్నింటిలో ఆయన సంతకం చేయడానికి సంకోచించినప్పుడు నేను ఒక మాట వేసేవాడిని పని జరిగిపోయేది ఇదంతా పాలనా విషయాల్లోనే రాజకీయ విషయాలు నేను కల్పించుకునేవి ఆ రోజుల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలంటే హైకమాండ్ నుండి ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిందే ఇందిరాగాంధీ గారితో మాట్లాడడానికి ముఖ్యమంత్రికి తరచూ అవకాశం దొరకదు ఆవిడ చుట్టుపక్కల వారితో విషయం చెప్తే వారు ఆవిడతో మాట్లాడి ఆదేశాలు అందజేయాలి ఇవన్నీ అయ్యేటప్పటికీ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోరని తీసుకోలేరని ప్రచారం జరిగిపోయేది అక్కడే అంత దగ్గరగా పనిచేస్తున్నా ఈ విషయం తెలియడానికి నాకు కొన్ని రోజులు పట్టింది ముఖ్యమంత్రి గారి నోటితోని ఈ విషయం బయటికి రావడంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల జీవితం ఆ రోజుల్లో ఎంత క్లిష్టమైందో అర్థమైంది అదైనా ఎలా జరిగిందంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి అనంతపురం దాకా అల్లర్లు విధ్వంసాలు ఉద్రేకాలు ఎంతవరకు వచ్చాయంటే మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు కూడా రాజీనామా చేసి బాహాటంగా బయటకు వచ్చి ఉద్యమాన్ని ప్రోత్సహించి అల్లర్లు అలచడి చేస్తున్నారు శాంతి భద్రతలు కాపాడాలంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు విశాఖలో తెన్నిటి విశ్వనాథం గారు ఇంకోవైపు విజయవాడలో కాకాని వెంకటరత్నం గారు ఇంకా ఎందరో ఎన్ని చోట్ల ఆందోళన చేస్తున్నారు విద్యార్థి నాయకులపై రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి అరెస్టులు చేయాలి పోలీసులు వారి పని నిష్పక్షపాతంగా కఠినంగా చేయవలసిన అవసరం పెరిగిపోతోంది ప్రతిరోజు ప్రధాన కార్యదర్శి వికే రావు గారు ఇన్స్పెక్టర్ జనరల్ నారాయణరావు ఇంటెలిజెన్స్ ఐజీ పొలిటికల్ కార్యదర్శి సిటీ పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తున్నారు వాళ్ళు వచ్చి పరిస్థితులు విషమిస్తున్నాయని చెప్పడం వెంటనే తగు చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోవచ్చు చెప్పడం ముఖ్యమంత్రి గారు ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి వాళ్ళని పంపించేయడం ఇలా నాలుగు రోజులు గడిచింది మరుసటి రోజు మళ్లీ సీనియర్ అధికారులు అందరూ వచ్చి నా రూమ్ కూర్చున్నారు ముఖ్యమంత్రి గారి రూమ్ దాదాపు పది మంది మంత్రులు సీనియర్ లీడర్లు ఉదయం నుంచి ఉన్నారు వచ్చేవారు వస్తున్నారు వెళ్లే వారు వెళ్తున్నారు వాళ్ళు వస్తే ఈ సీనియర్ అధికారులను సీఎం గారి రూమ్ ఆలోచన అందరూ కనీసం ముప్పై సంవత్సరాల సర్వీసు ఉన్న ఐపిఎస్ అధికారులు ఆ రూమ్ లో నేనొక్కడి అన్ని విషయాల్లో చిన్నవాడిని నాలుగు సంవత్సరాల సర్వీసు ఏ విషయాల్లో అనుభవం తక్కువ కానీ ముఖ్యమంత్రి కార్యదర్శిని సీఎం గారి కోసం వేచి ఉన్నప్పుడు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవటం వింటూనే ఉన్నాను ఇట్లయితే కష్టమే వంద మందినైనా నాలుగైదు రోజుల క్రితమే అరెస్ట్ చేసి ఉండాల్సింది జిల్లాల్లో అధికారులు చాలా అశాంతితో ఉన్నారు పరిస్థితులు అదుపు తప్పిపోతున్నాయి అరెస్టు చేయాల్సిన రాజకీయ విద్యార్థి నాయకుల జాబితా సీఎం గారికి వచ్చి రోజులైంది నిర్ణయాలు తీసుకోకపోతే శాంతి భద్రతలు కాపాడేది ఏదైనా అవాంఛనీయ ఏమైంది అది కూడా ఆయన మీదకే కదా వస్తుంది ఈయనకు అర్థం కావడం లేదు ఈవేళ నిర్ణయం తీసుకోబోతే రేపు నిర్ణయం తీసుకోవడానికి ఆయన సీఎంగా ఉండద్దు ఇంతలో ఇంకో ఆఫీసర్ నొరికి చెప్పడం మొదలెట్టాడు ఇవాళైనా రేపు అదే చెప్తారు నాలుగు రోజుల నుంచి చెప్తున్నదే రేపు నిర్ణయం తీసుకుందామని రేపు నిర్ణయం తీసుకున్నా ఏం లాభం జరగవలసిన నష్టం జరిగిపోయింది రాష్ట్రపతి పాలన పెట్టాలన్న ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి రేపు ఆయన సీఎంగా ఉండకపోవచ్చు కనుక ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ భావాలని మిగతా వాళ్ళు కూడా సమర్థిస్తూ తలో మాట వేస్తున్నారు అవును సీఎం గారు ఎందుకు నిర్ణయం తీసుకోరు ఇది నాలో నాకు కలిగిన సందేహం నేను రెండు మూడు సార్లు సీఎం గారికి సీనియర్ అధికారులు నీకోసం నా గదిలో వేచి ఉన్నారు సార్ అని చెప్పాను ఆయన ఇదిగో వస్తున్నా అంటున్నారు కానీ రావడం లేదు ఈ అధికారుల మాటలు వింటుంటే పరిస్థితులు ఎంత క్లిష్టమో తెలుస్తూనే ఉంది సీఎం గారు మాత్రం ప్రతి పది నిమిషాలకు పైకి వెళ్లడం కిందకు రావడం ఆయన గదిలో నాయకులతో దర్బారు నేను ఈసారి మళ్ళీ ఆయన జ్ఞాపకం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం విసుగుతో లేచి అధికారులను కలవడానికి నా రూమ్కే నా సీట్లోనే కూర్చుని వారు చెప్పిన శాంతి భద్రతల గురించి విన్నారు వెంటనే అరెస్టులు చేయాలని వారు అనటం ఆయన తల ఊపి రేపు నిర్ణయం తీసుకుందాం అనటం జరిగింది ఆ మాట వింటూనే అంతా హఠాత్తుగా నాకు ఏమైందో తెలియదు ఏదో ఆవహించినట్టుగా ఆయన రాకముందు వాళ్ళు మాట్లాడుకున్న విషయాలన్నీ ఆయనకు వాళ్ళ సమక్షంలో చెప్పేశారు ముఖ్యంగా ఇవాళ నిర్ణయాలు తీసుకోబోతే రేపు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ముఖ్యమంత్రిగా ఉండకపోవచ్చు వీళ్ళంతా అనుకుంటున్నారు ఆ మాటలు చెప్తుంటే చీఫ్ సెక్రటరీ వికే రావు గారు నా చేయి నొక్కి నన్ను ఆపాలని ప్రయత్నించారు అంతా నిశ్శబ్దం ముఖ్యమంత్రి గారి ముఖం పాలిపోయినట్లు నా తెలివి తనానికి ఏం చేయాలో తెలియక సీనియర్ అధికారులందరూ చేష్టలుడిగి ఉండిపోయారు అలా కొన్ని క్షణాలు గడిచాయి ముఖ్యమంత్రి గారు గబుక్కుని కుర్చీలోంచి లేచి ప్రసాద్ గెలరా అని నన్ను గదిలోంచి బయటకు తీసుకెళ్లారు అలా మాట్లాడి నేనేమైనా చాలా తప్పు చేశానా ఎంతో సీనియర్ అధికారులు ఆయనకు ఎప్పటి నుంచో తెలిసిన వారు చాలా బాధ్యత ఎవరు చెప్పిన విషయం నేనెందుకు చెప్పాను చెప్పినా అలా అంతమంది అధికారుల ముందు వాళ్ళంతా స్వయం గురించి ఏమనుకుంటున్నారో అలా చెప్పడం సమంజసమా చీఫ్ సెక్రటరీ గారు అలా చేయి నొక్కి నన్ను ప్రయత్నం చేశారంటే నేను ఆ విషయం అలా మాట్లాడకూడదనేగా ఇలా ఎన్నో ఆలోచనలు అంత బాధ్యతారహితంగా మాట్లాడినందుకు నన్ను సస్పెండ్ చేస్తారేమో అలా అనుకుంటూ ఆయన వెనక నడిచాను ఆయన తన గదిలోకి పోకుండా మేడపైన ఆయన పడక గదిలోకి వెళ్లారు సందేహిస్తూ ఆయన వెనకే నడిచాను గదిలోకి వెళ్ళగానే నేను చెప్పిందంతా వివరంగా చెప్పమన్నారు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నదంతా వివరించాను మనం నిర్ణయాలు ఎలా తీసుకోవడం లేదో దానికి అధికారుల ప్రతిస్పందన ఎలా ఉందో చెప్పినప్పుడు అది నాకు తెలుసు వీరందరూ మన చెప్తున్నారు ఈ నిర్ణయం తీసుకోవడం శాంతి భద్రతలకు ఎంతైనా అవసరం మూడు రోజుల క్రితమే చేయవలసింది కానీ నేనేం చేయను హైకమాండ్ నుంచి ఆదేశాలు లేవు గంట గంటకు మాట్లాడుతున్నాను ఆ మహాతల్లి ఇందిరాగాంధీ ఎప్పుడో కానీ డైరెక్ట్గా మాట్లాడదు చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే తొందరపడవద్దు ఆవిడకి చెప్పాం వెయిట్ చేయమంటున్నారు అంటున్నారు అరెస్ట్ చేయాలని మూడు రోజుల క్రితమే చెప్పాను అంతా కాంగ్రెస్ నాయకులే విశ్వనాథం గారు నాకు చాలా స్నేహితుడు కూడా అయినా నేను నిర్ణయం తీసుకుని ఇది రాజకీయ విషయం గనుక ఆవిడ క్లియరెన్స్ కోసం ఇది చూస్తున్నా రాష్ట్రపతి పాలన గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అని ఊరుకున్నాను అవును నేను విన్నాను రాజకీయ పరిష్కారం కాకపోతే రాష్ట్ర అభివృద్ధి చేయకుండా ఉండాలంటే తెలంగాణ ముఖ్యమంత్రిని గనక నన్ను తొలగించవచ్చు కానీ అప్పుడు ఆంధ్రవాణి సీఎం చేస్తే తెలంగాణ ఉద్యమం మొదలవుతుందని భయం అందుకని కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలన రావచ్చు మరి దానికి శాంతి భద్రతలు వైఫల్యంగా చూపించి అంత గందరగోళం జరుగుతూ ఉన్నా మీరేమీ చర్య తీసుకోలేదనే బాధ్యత అంతా మీ కదా సార్ తప్పకుండా వేస్తారు హైకమాండ్ ఎప్పుడూ తప్పు చేయదు తప్పు జరిగినప్పుడల్లా నా బోటు వాడేవడోడు ఉంటూనే ఉంటాడు మరి మీకు ఉచితం అనుకున్న నిర్ణయం మీరు తీసుకోవచ్చు కదా సార్ రాజకీయ బలం స్థోమత ఉంటే తీసుకోవచ్చు నామినేటెడ్ ముఖ్యమంత్రుల పని హైకమాండ్ చెప్పినట్లు చేయడమే ఏదైనా తప్పు జరిగితే బాధ్యత తీసుకోవటమే అంతే అని వేదాంత ధోరణిలో అన్నారు ఈ పరిస్థితులు విషమించాయి గనక ఇలా చెప్తున్నానని హైకమాండ్కి చెప్పండి సార్ మనం చేయదలుచుకున్నది ఇప్పుడైనా చేద్దాం అని సంకోచిస్తూనే అన్నాను అలా చేయక ఇంకేం అంటూనే టెలిఫోన్లో ఢిల్లీకి మాట్లాడి చెప్పదలుచుకున్నది చెప్పేసి కిందకు వచ్చి అధికారులతో శాంతి భద్రతల దృష్ట్యా మీరు చేయాల్సింది చేసేయండి అని ఆదేశాలు ఇదా నేను చేసిన ఉద్యోగం అనుకుంటుంటే ఢిల్లీ నుంచి సీఎం టెలిఫోన్ చేశారు ఒక ఉరుగు ఉరికాను ఆ కరెన్సీ కట్టల గురించి మాట్లాడాలని నేను నోరు విప్పే లోపల ఆయన చెప్పేస్తున్నారు ఆ మంత్రి మదన్ మోహన్ వస్తాడు ఆయనకి రెండు పరకాల శేషాతారం వస్తాడు ఒకటివ్వు ఇంకో విద్యార్థి నాయకుడు వస్తాడు ఒకటి నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ టక్కును ఫోన్ పెట్టేశారు మళ్ళీ కోలబడ్డారు మరుసటి రోజు పీవీ గారు వచ్చేశారు ఆయన వస్తూనే నేను పొరుగు పొరుగున మేడ మీద ఆయన గదిలోకి వెళ్ళి ఆ పంపిణీ లవగా మిగిలిన లక్షలు ఆయనకిచ్చేసి ఓ నమస్కారం చేశారు సార్ మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞుణ్ణి కానీ నాకు ఈ పని సబబుగా అనిపించటం లేదు తమరు ఏమీ అనుకోకపోతే నాకు ఈ పని అప్పచెప్పవద్దని ప్రార్థిస్తున్నాను తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారు ఆయన నవ్వేశారు నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఇలా అంటావని ఇటువంటి పని తమకి అప్పగిస్తే బాగుండనని ఎంతోమంది మన ఆఫీసర్లు మా నాయకులు అనుకుంటూ ఉంటారు వాళ్ళ మీద అంతంత మాత్రం నమ్మకమే అందుకే నీ బోటి వాడికి ఇద్దామనుకున్నాను నీకు ఇచ్చి నువ్వు ఒప్పుకొని చేస్తే నీ చేత జయించాలనుకున్నాను ఇది నాకు నచ్చిన పని కాదు ఏదో అపరాధ భావం నాకు ఉంది కానీ ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇది చేయకుండా జరగటం లేదు మంత్రిగా ఉన్నంతకాలం ఇటువంటి వాటికి చాలా దూరంగానే ఉన్నాను ఎన్నికల్లో కూడా ఎవరి చేతో జయించాను గానీ నా అంతటి నేను కలుగజేసుకోలేదు ముఖ్యమంత్రిగా తప్పేట్టు లేదు అంతా హైకమాండ్ సంప్రదించే చేయాలి లెక్క సరిగ్గా లేకపోతే నేను తిన్నాను అనుకుంటారు ఏమైనా నాకైతే తప్పేట్టు లేదు నువ్వు కుర్రవాడివి మంచి భవిష్యత్తు ఉన్న ఐఏఎస్ అధికారివి ఇటువంటి విషయాల్లో నిన్ను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టడం లేవయ్యా అంటూ ఓ నవ్వు నవ్వారు ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది పీవీ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి వెళ్తుంటే ఆయన రాజీనామా పత్రాన్ని తయారు చేసి ఆయనతో పాటే వెళ్ళాను రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇచ్చేసి బయటకు వచ్చి కారెక్కగానే పీవీ గారు ఒక నిట్టురు పీడిచారు చేత్తో తల రద్దుకుని ఆ బ ఈ పీడ విరగడైపోయిందయా అన్నారు నా మనసులో కరెన్సీ కట్టల బండరాయి మెదిలింది అవును సార్ పెద్ద బండ దిగిపోయింది అన్నాను నేను కూడా